సరే యేసు ప్రభు నామంలో మీ అందరికి వందనాలు ఈ యొక్క అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు చెప్పుకుంటున్నాము వందనాలు కదా కాబట్టి సుజాత కళ్యాణ్ ప్రార్థన చేస్తుంది రవి బ్రదర్ పాట పాడతారు పరిశుద్ధమైన మహిమ కలుగునగా సాయంత్రకాల సమయం ఈ రీతిగా ప్రభుత్వం ఆయన స్తుటకి ఇచ్చిన అవకాశం కొరకై దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను ఆన్లైన్ లో వచ్చిన అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం స్తూతులకు పాత్రగనుడవు సర్వశక్తి మంతడవు అత్యున్నత సింహాసనం పైన ఆసీనమయ్యున్న నా తండ్రి గొప్ప దేవుడు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు అని నిత్యము ప్రభా స్ గానముల చేతరూల సెరూబుల స్నములతో ప్రభా మహిమలో నివసించే నా నీకే వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి సాయంత్రకాల సమయం అందు ప్రభ నేను కొనియాడుటకు కీర్తించటకు ప్రభా నీ వాక్య ధ్యానంలో ప్రభా మేము సమర్పించుకున్నటకు నీ పార్ద సన్నిధిలో కూర్చుని ప్రభా నీ యొక్క వాక్యం ధ్యానించటకు మాకిచ్చిన సమయం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇంత గొప్ప అవకాశం ప్రభ మరియు ఎంతో కోల్పోతున్నారు ప్రభా ప్రభ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వేలాది వేల వందనాలు స్తు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి నా రక్షకుడవు నా విమోచకుడవు నీకే స్తు స్తోత్రములు నా పోషకుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నన్ను స్వస్థపరచువాడవు యహోవా రాఫా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా దేవా నన్ను కనికరించిన తండ్రి మా కుటుంబం ప్రభు కేబిపిఎం ఫ్యామిలీస్ లో ప్రతి ఒక్క బిడ్డను పేరు పేన దీవించండి ప్రతి ఒక్కరిని ప్రభానతండి మీరు లాక్కొని రండి ప్రభ ప్రతి ఒక్కరు నాయతపరచండి సిద్దపరచండి ప్రభానతండి ముందుకు సాగు ప్రభ మాకు కావాల్సిన ఆహారము మాకు దయచేయండి నాయన తొటకుండి నుండి నట్టు ప్రభ మా పాదను స్థిరపరచండి ప్రభ నా గొప్ప దేవుడవు గొప్ప దేవుడు మా పట్ల చేస్తున్న దేవుడవు ప్రభ ఎన్నో గొప్ప అవకాశం ఇస్తున్న తండ్రి నీకు వదనాలు చేస్తున్నాం అన్ను దినము ప్రభ ప్రతి ఒక్క తట్టుతున్న దేవుడవ ప్రభ హృదయంలో తెర్చుకుని ప్రభా యొక్క సన్నిధిలో ప్రభ మోకరి ప్రభ వారి హృదయం ధ్యానం కూడా ప్రభా నీ మీద కేంద్రీకరించుటండి కృప చూపించండి ప్రభా నాదండి మాకున్న అవసతులు అక్కర్లు అన్ని ఎరిగిన ప్రభా మేము నిన్ను ప్రభా పైన వాటిని నీతిని ఎరిగినప్పుడు ప్రభా సమస్తం మన మా పట్ల జరిగించేవాడు నీకు వందనాలు చేస్తున్నాం వాగ్దానం చేసిన దేవుడవు నమ్మదగిన నీకు గొప్ప కారణాల కొరకై నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నా తండ్రి ఇంత వరకు మాకిచ్చినటువంటి ఈ సమయం కొరకైనా తండీ నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి కృపా సత్య సంపూర్ణ అవుతాండి నీకే వందనాలు తండ్రి స్తో ప్రభా తండ్రి కృపా సత్య సంపూర్ణుడా నీ కోసమే వినిపిస్తలేదు మళ్లీ చేయాలా బ్రదర్ ఆగిపోయిన సార్ అంటే నెట్వర్క్ ఆగిపోయినట్టు వచ్చింది సిగ్నల్ ఒకసారి మళ్లీ ఓకే కృపా సత్య సంపూర్ణుడా సర్వశక్తి సర్వోన్నతుడైన ఎస్ఏ గొప్ప దేవ ఆకాశ మహా ఆకాశంలో పట్టజాలన్నంత ప్రభా విస్తారమైన మేలు మా కొరకే ప్రభ మీరు తండ్రి ఉంచి ఉన్న తండ్రి మీ గొప్ప ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు ప్రభా కుటుంబం అంతటి మీరు పేరు ప్రతి కుటుంబంలో ప్రతి మెంబర్ని ప్రభా నని నడినెత్తించి అరికాల వరకు ముట్టి స్వస్థపరిచి సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం నా ప్రభా ఈ రక్ష కాలంలో నా రక్షణ కాలం ముందు ప్రభా మేమందరం సన్నిధిలో మోకరిల్లి నీ పాత సన్నిధులను యొక్క వాక్యం ధ్యానిస్తుండ ప్రత్యక హృదయాన్ని పరిశోధించండి ప్రభ మాలోని ప్రతి ఆయాసకరమైన కార్యం అన్నింటినీ తీసివేయండి నాయన నీకు అనుకూలమైనటువంటి ప్రభా మనస్త మాకు దయచేయండి ప్రభ మా విన్నపములను మా విజ్ఞాపనను ఆలకించి దేవుడవు ప్రార్థన జవాబునిచ్చి దేవుడవు నీకు గొప్ప కార్యం కొరకై నీకు కృతజ్ఞతా స్ఫుతులు చెల్లిస్తున్నాం నా తండ్రి ఇంతవరకు మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ రానైన ప్రతి ఒక బిడ్డ కొరకై ప్రార్థిస్తున్నాం నాయన వచ్చిన బిడ్డలందరినీ ప్రతి ప్రభ నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్కరు ప్రభ సిద్ధమైన మనసుతో ప్రభుత్వ నీకు పాదంలో ధ్యానంలో ప్రభుత్వ విశ్వాసంలో బలపడున్నట్లు ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ చేత ప్రభ అభిషేకించండి పరిశుద్ధాత్మ తాకిడి ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభా తిమ ప్రకృతి ప్రభా నిన్ను కీర్తిస్తుంది నాయన ప్రభ మేము మా హృదయాంతరంగంలో నుంచి నిన్ను కీర్తించుటకు ప్రభ మనస్ఫూర్తిగా స్తుంచటకు మాకు సమయం కొరకు నీకు వందనాలు ఎంతమంది బిడ్డలు కోల్పోతున్నటువంటి ఈ యొక్క గొప్ప అవకాశం బిడ్డలందరూ కొరకై ప్రార్థిస్తున్నాం వారందరినీ కూడా ప్రభా చేతకు ప్రభా నీకు కృప చూపించండి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కరెక్షన్ చేయండి ఏసేనా అతండి ఈ సాయంత్రకాలం అందు ప్రతి ఒక్క బిడ్డని ప్రభ ముట్టండి కుటుంబాలను దీవించండి అవసతుల అక్కర్లు అన్ని ఎరిగిన వాక్య ధ్యానంలో మేము ఉంటుండగా మా పనులన్నింటినీ కూడా మీరు సఫలపరచే నీకు వందన ఇస్తున్నాం అదండి వాక్యం చెప్పన ఏంట ప్రభా నీక బిడ్డచాటం మరుగుపరచండి మార్పు వాక్య మార్మంలోకి మేము తెలుసుకోవటకు ప్రభ ధ్యానించి స్తుంచుటకు ప్రభా నీకు కృతజ్ఞత మీకే చెల్లిస్తూ ఏ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రైజ్ లో మన ముందు పాట పాడతారు ప్రైజ్ లోడండి అందరికి ప్రైజ్లాడు పాట పాడుకుందాం ప్రభుత్ నగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా ప్రభుయే సున రక్షక నగు కన్నులు నాకు నిరతాము నిన్ను చూడా అల్ఫయయునివే ఓ మేఘయు నీవే. ఓ మేఘయు ప్రభుయే సూన రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా ప్రియుడైన యోహాను పద్మాసు ప్రియమైన యేసుని స్వరూపము ప్రియుడైన యోహాను పద్మాసు ప్రియమైన యేసుని స్వరూపము ప్రియ మారజుసి బహుధన్యుడయ్యో ప్రియ ప్రభువు నిను చూడనిమ్ము ప్రియ మారజి బహుదన్యుడైయో ప్రియ ప్రభువు నిన్ను చూడనిమ్ము ప్రభుయేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా ప్రభు యేసూ నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతాముని నిన్ను చూడా లెక్కాలిని మార్లు పడిపోతీని దిక్కులేని వాడని నై తిని మార్లు పడిపోతీని దిక్కుని వాడని నైతిని చక్క చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కు నీను చూడనిమ్ము చక్క గేసి నేత్రాలు తెరచి గ్రక్కు నని చూడనిమ్ము ప్రభుయేసునరక్ష నొసో కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడ ప్రభు యేసు నా రక్షక నొసో కన్నోలు నాకు నిరతము నిన్ను చూడా ఎరిగి ఎరిగి నే చెడిపోతీ యే సో నియమురే ఎరిగి ఎరిగి నే చెడిపోతీని ఏ సోనిగాయ మురే పీతి మోసపోతీ నేను దృష్టి దొలగి దాసోడనను చోడ మోసా పోతి నేను దృష్టి దొలగి దాసోడీను చోడ నిమ్ము ప్రభు ప్రభుయేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడ ప్రభుయేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా ఎందారసుని వైపు చూచెదరు పొందేదారు వెల్గుముకా ందారసుని వైపు చూచెదరు పొందేదారు వెల్గుముకమునా ఎంబోలేక సంతోషించుచు ముందుకు పరిగెత్తేదారు సంధి ఎంబూలేక సంతోషించుచు ముందుకు పరిగెత్తేదారు ప్రభు ప్రభుయేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభుయేసునరక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా విశ్వాస యేసు ప్రభు కొనసాగించు వాడేసు ప్రభు విశ్వాసకర్త వోయేసు ప్రభు కొనసాగించు వాడేసు ప్రభు వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త ప్రభు ప్రభుయోన రక్షక నొసో కన్నులు నాకు నిరతాము నిన్ను చూడా ప్రభుయేసున రక్షక నొసో కన్నులు నాకు నిరత నిన్ను చూడా కంటికి కనబడన చెవికి వినబడన కంటికి కనబడన విన్నయో చెబికి వినబడన విన్నియో హృదయ గోచరము కానీ వియన్యో సిద్ధ పరచితి వనా హృదయ ప్రభుయే సూన రక్షక నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా ప్రభుయేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా లోకాభోగాల పైనా నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము లోకాభోగాల పైనా నేత్రాలు సోకాకుండు నట్లు కృప చూపుము నీది నీ మహిమ దివ్య స్వరూపమును చూడనిమ్ము నీ మహిమ దివ్య స్వరూపమును చూడనిమ్ము ప్రభుయే సోనా రక్ష నగో కన్నులు నాకు నిరతాము నిన్ను చూడా ప్రభుయే సోనా రక్షక నగో కన్నులు నాకు నిరతాము నిన్ను చూడా అల్ఫయయుని వే ఓ మేగయనివే అల్ఫయయుని వే ఓ మేగయనివే మాతండ్రి మీకు సమస్త ఘనత మహిమా ప్రభావాలు చెల్లించుకుని ఏదేవి ఇద్దరు మళ్ళీ కాచి కాపాడి సురక్షితంగా మన సన్నిటికి చేసినందుకు మీకు ఎంత మనం ఈ సన్నిధి సమయం గడప భాగ్యాన్ని యోగ్యతని అనుగరించినారు మీ శరీరత్నంలో పాల్గొనే యోగ్యతను కూడా మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో మేము మీ యొక్క స్వరనిధి నాశపడుతుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు దయచేయండి మేము వాటి స్వీకరించాలా దాన్ని పరిశీలించాలా ఒక దాని ప్రకారంగా జీవించాలా అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి సేవా పరిచర్ మాకు అప్పగించినారు కాబట్టి నైనా వ్యక్తిగత గుర్తింపుల కొరకు ప్రయాస పడకుండా వాళ్ళని అహాన్ని సంపూర్ణంగా చంపుకొని ప్రవ్వా మమ్మల్ని మేము వ్యక్తులుగా చేసుకోవాలి ప్రభావ మీరు ఈ లోకంలో ఆ రీతిగా చేసుకున్న కాబట్టి మమ్మల్ని మేము సంపన్న తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించాలా మీ నామాన్ని బహుగా ప్రసిద్ది చేయాల అనేక ప్రాంతాలలో అటువంటి సేవా పరిచర్లో మమ్మల్ని అందరినీ నడిపించాలని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తండ్రి ఈ సాయంత్రం సన్ని ప్రభావ వింటున్న సిస్టర్స్ అందరి జీవితంలో జరిగించండి స్వస్థతలు దండి చేయటం ప్రభావ రేపటి దినం ఏ రీతి ఉంటుందో అన్న అనుమానము భయం లేకుండా ఓ ప్రభు దివారాత్రిలో మమ్మల్ని కాచి కాపాడే గొప్ప దేవుడు మా పక్షంగా ఉన్నాడు అన్న నిరీక్షణ వారికి అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తండ్రి మేముంటుంది దుర్దినాలు ప్రభు మహాశ్రమాల కాలం గ్రహించలేని స్థితిలో ఉంటుండగా మీ యొక్క సహాయం మాకు నడిపింపు దండి ప్రతి విషయంలో మేము తండ్రి మీకు అధికారముడ లాగా మా ప్రవర్తన అందరి చెప్పిన మీ అధికారాన్ని లోబుల లాగా మమ్మల్ని ఈ రాకవారి మలసిగా పరుచుకోమని విశేషమైన సేవల మీద బిల్లుగా తయారు చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి యేసు క్రీస్తుందరికీ శుభాభివందనము ఈ రోజు ఇరవై ఎనిమిదవ దినము సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బైబిలోనియన్ గ్రిగోరియల్ క్యాలెండర్ ప్రకారం ప్రకటిస్తా ఉంటాము అంటే మనం ఉంటుంది పొగులోన్న కాలము దానికి సాక్ష్యము గోడ మీద క్యాలెండర్ దాని బైబిల్ లో నేను కాబట్టి కాలాలు సూచనలు ప్రభువు ఆధీనంలో ఉన్నాయి కానీ తన బిడ్డలకి వాటిని బయలుపరుస్తాడు ఈ లోకస్లో చూపించాడు ముఖ్యంగా ఈరోజు ప్రపంచాత్మకంగా గత ఒక నెల నుంచి గమనిస్తున్నది ఏంటంటే అంటే చూసేవారికి తెలుస్తాయి ముఖ్యంగా మన గ్రూప్ ఉన్న వాళ్ళకే అర్థమైతి ప్రపంచమంతటా గొప్ప గొప్ప సేవకులు సంఘం ఎత్తబడుతుంది అని డేట్స్ ఫిక్స్ చేస్తా ఉన్నాడు ఎంత గమనించారో నాకు తెలియదు గానీ నేను మనకు గమనిస్తాను ఎందుకంటే కావలేవాడి బాధ్యత గమనించడం ఉపద్రం రావడం గమనించడం మనుషులను హెచ్చరించడం నీకు అనుగ్రహించబడ్డ పరిచర్య అదే కాబట్టి గమనించడం బహు ప్రాముఖ్యమైన సేవ పరిచర్య కావలి నిద్రపోడు రాత్రి అంతా కాబట్టి మనం నిద్రపో మనం మేల్కొనే ఉంటాము ప్రార్థన పూర్వకంగా ఉంటాము ఎప్పుడు అవకాశం ఉంటేప్పుడు ప్రార్థనలు జారుకుంటాము ఆచారబద్ధమైన క్రైస్తవ జీవితము వేసేదానితో కూడిన జీవితం నాకేం కాదులే ఎటువంటి పదనం వచ్చినా నా రాదిలే అని ధీమాగా ఉండి ఆ యొక్క అబద్దముతో వాళ్ళు నిబంధన చేసుకున్నారు అన్న వాక్యాన్ని నేను అనేక పర్యాలు చూపించిన మీకు గతంలో ఈ రోజు కూడా కొన్ని చూపించబోతున్నాను ఏ విధంగా నైన్టీ నైన్ పర్సెంట్ చర్చ్ అబద్దాన్ని ఆశ్రయించిందని చూపిస్తాను అది అలానే చర్చ నేను మనకు తెలుసు ఇలాంటి పేరు దానికి లేదు ఊరు లేదు ప్రపంచం అంటే సార్వత్రిక సంఘం అంట అంటే ప్రపంచాత్మకంగా ఉండే సంఘం ఎట తయారైంది అది తొంభై తొమ్మిది ఉంది ఒక పాయింట్ వన్ శాతం ఏంటి చెప్పాను కదా తొంభై తొమ్మిది పాయింట్ శాతమే పాయింట్ శాతం అంటే ఎంత చిన్న గుంపు మీరు అంత చిన్న గుంపు ఎక్కడ ఉంది బయట అని చూపిస్తా అనేక పర్యాయం గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే వా అక్కడికి వెళ్ళి పరిశుద్ధ పర్వతం మీద సీఎన పర్వతం మీద వారు ప్రభుత్వం నివసిస్తున్నారు అన్న విషయాన్ని నేను మనీ అనేక పర్యాలు చూపించిన వాక్యం ముఖ్యంగా లవదీక సంఘకాలం అంటే చివరి క్రైస్తవ సంఘకాలం మనకుంటుంది ఎంతమంది ఆ ఏడు సంఘాలకు సంబంధించిన బోధ మనము ధ్యానిస్తున్నప్పుడు మీరు పాల్గొన్నారో నాకే లేదు విశేషమైన విషయాలను నేర్చుకుంటాం అసలు అంతకుముందు ఎప్పుడు వినని మొదటి కాలంలో ప్రభు సంఘం మధ్యలో ఉన్నాడు అని చూపించా నేను ఎఫ్ఎస్సి సంఘకాలం మొదటిది ఎఫ్ఎస్సి సంఘకాలము లో ప్రభు చర్చ్ మధ్యలో ఉన్నాడు లవోదీపే సంఘకాలం దృష్టిప్పటికీ చర్చి బయట ఉన్నాడు అని చూపించే అయితే అనేక అందుకొక ప్రశ్న ఆ రోజులలో చాలా కాలం కింద ధ్యానించిన ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితుంది ధ్యానించి ఇప్పటికీ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ధ్యానించి కన్నాక నిండిన ధ్యాన వాక్యం ఎందుకంటే మనము క్రోనోస్ క్రోనోస్ టైంలో లేము కైరోస్ టైంలో ఉన్నామని నేను అనేక పర్యాలు మీకు క్రోనోస్ అంటే శారీరకమైన టైం కైరోస్ అంటే ఆత్మీయమైన టైం ఆత్మీయమైన టైంలో ఉన్నవాడికి ఆ ఆయుష్ దీర్ఘంగా ఉంటుంది క్రోనోస్ లో చిక్కబడ్డ వాడికి త్వరగా ముసలన్నైపోతారు మొహం మీద ముడిదలు వచ్చేస్తూ ఉంటాయి రోగగ్రస్తులు అయిపోయి కాలాన్ని ముగించుకుంటా వాడు ఎక్కడైనా గాని నువ్వు కైరోస్ లో జీవించడం నేర్చుకుంటే నీ కాలము బహు దీర్ఘకాలం ఉంటది వన్ హండ్రెడ్ అండ్ ఇయర్స్ అని అనేక పర్యాలు చెప్తా ఉంటాయి వన్ ట్వంటీ ఇయర్స్ అన్ననా లేక హండ్రెడ్ ఇయర్స్ అన్నానా అన్నాను కదా చాలా సార్లు ఇయర్స్ చూపించిన వాక్యం బాలుడు నూరు వందల సంవత్సరాలు బ్రతకనుంది అంటే నూరు సంవత్సరాలు నూరు అంటే నూరు సంవత్సరాలు సారి నూరు సంవత్సరాలు బ్రతకనని బాలుడు ఉంది కదా నూరు సంవత్సరాలు బ్రతికి చనిపోయాను అదే రీతిగా పాత నిబంధన పుస్తకాలలో కొన్ని చూపించలేని యహో యాదానే యాజకుడు నూట ఇరవై సంవత్సరాలు బతికినట్టు అంటే ఏసు ప్రభు గురించి తెలియని వారే నూరు వందల నూరు సంవత్సరాలు లేక నూట ఇరవై ఐదు యేసు ప్రభుని స్వీకరించి ఆయన ఆత్మలో అభిషేకింపబడి దివరాత్రంలో ఆయన అగ్ని చేత ఆ అభిషేకించబడ్డ వారు అసలు వాళ్ళకి టైమే ఉండదు కదా ఈ టైం నుంచి బయటకు వచ్చేసిన వాడు అందుకే నువ్వు ప్రార్థన చేస్తే నీ టైం నువ్వు ఎప్పుడు కూడా నీ చేయికి గడియారం కట్టుకో చూసుకుంటా ఉండవు ఎందుకంటే నువ్వు ఈ టైంలో చిక్కబడుతు పరలోకమైన ఆత్మీయ ప్రపంచానికి సంబంధించిన టైం అంటే కైరోస్ మూవ్మెంట్స్ అంటావు ప్రతి క్షణంలో కైరోస్ జారుకుంటే నువ్వు మరీ నూతనంగా పక్షులను యవనం ధరించుకున్న వాడ లాగా ఉంటావు అటువంటి సింహాన్ని బోలిన వాడు బలమైన సింహం వలే నువ్వు జీవించగలవు అదే రీతిగా ఆ యొక్క సముద్ర లేక నీటి జలరాశుల మీద నువ్వు ఆధిక్యం సంపాదించుకున్న వాడతావు మృగము లేక మకరమునే జయించిన వాడు అవుతావు మనందరికీ ఒక పని నువ్వు పక్షిరాజు పాలన చేయాలా లేక సింహమైన అయి నీ జీవితం లేక జీవరా సముద్రపు జీవరాశుల మీద అధికారంగా పొందిండాలా ఇవి ఇవి ఆత్మీయ ప్రపంచాన్ని ఇవన్నీ నిజంగా నువ్వు అనుకున్నట్లు శారీరకమైన చేపలు కావు పక్షులు కావు సింహాలు అసలు కావు పశువులు భూ జంతులు అసలు కావు ఇవన్నీ ఆత్మీయమైనవి కళ్లకు వాటితో నువ్వు పోరాడుతున్నావు కానీ వాటిని చూసి ప్రాణం నేర్చుకోవాలంటే నీ ఆత్మీయ జీవితం నీ ప్రార్థన జీవితం ఇంకొక లెవెల్ కి ఎదిగిపోయి ఉండాలా కానీ చూడండి ఇది చెప్పబడి కూడా ఆల్మోస్ట్ లాక్డౌన్ నుంచి చెప్తున్నాడు లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎవరైతే కనీసం మినిమం టూ అవర్స్ ప్రేయర్ చేయగలుగుతున్నారో వాళ్ళ జీవితంలో విశేషమైన అద్భుతం జరిగినాయి నేను దానికి సాక్ష్యం నీకు నేను చూసిన వాళ్ళ జీవితంలో అండ్ నాకు తెలిసి కూడా ఎంతమంది చేయలేని ఉన్నారు ఎంతమంది ఈ లోకంలో క్రోనోస్ లో చిక్కడి అంటే ఈ లోకాతీతమైన టైంలో ఈ లోకాతీతమైన టైంలో చిక్కబడిన వాళ్ళందరూ ఐహికమైన విచారాలు చేతనే కొట్టుకోపోయారు మళ్ళా కేబిపిఎం లో కూడా పైగా నేను ఒక్క పేర్లు తీసుకునే నాకు పర్మిషన్ లేదు పేర్లు తీసుకునే పర్మిషన్ అందరినీ దేవుడు ప్రేమించేవాడు కాబట్టి మనం అదే ప్రేమని చూపిస్తా ఉంటాం కాబట్టి ఎవరు కూడా ఈ క్రోనోస్ లో చిక్కబడద్దు అనేది ప్రార్థన అన్నట్టు వాళ్ళకు అందరూ కైరస్ మూవ్మెంట్ లో నేను జీవించడం నేర్చుకోవాలా ప్రయాస అని చెప్తుంటారు ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఐహిక విచారాల చేత పెట్టుకొని లేక ఈ లోకాతీతమైన విషయాల ప్రాధాన్యత కలిగి వాటికి నువ్వు సమయం ఇస్తుంటావో నువ్వు క్రోనోస్ అందుకే ఎవడైతే ఈ న్యూస్ పేపర్ ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నాయి న్యూస్ వాటి మీద ఎక్కువ టైం పెడుతుంటారో ఫేస్బుక్ లలో యూట్యూబ్లలో సోషల్ మీడియాలో టైం పెట్టేవాడు ఈ లోకం టైంలో చిక్కబడ్డవాడు ఆ టైమ్ ఎట్ల పోతే అట్లా పోతా ఉంటుంది అన్నట్టు ఆ టైం నిన్ను ఫేస్బుక్కి రాకపోతే నువ్వు అందులోకి పోయి చిక్కబడుతావు అది నేను యూట్యూబ్ లో తీసుకపోతే అక్కడ పోయి చిక్కబడుతావు కానీ ఏ రోజు కూడా నువ్వు అందులోంచి బయటికి రాలేదు ఎందుకంటే అది ఈడ్చుక పోయి సంపూర్ణంగా నిన్ను అందులో పడేస్తుంది అన్నట్టు అది అది గుట్లుంటది అంటే దాని దాని చివరి అగాధం దానికి ఎండ్ అంటూ ఉండదు అన్నట్టు అందులో పడ్డవాడిని బయట లాకడం చాలా కష్టం అని చెప్తుంది వాక్యం అందుకని ప్రతి రోజు నీకు ఇష్టమున్నా లేకున్నా కష్టం ఉన్నా బాధ ఉన్నా నొప్పులున్నా ఏ సుట్టు లేకుండా పోయి మొక్కల మీద నేర్చుకో అంతకంటే నీకు వేరే మార్గం లేదు ఎందుకంటే ఇది ఆత్మీయమైన పోరాటం అని నేను నీకు ఎన్నిసార్లు చూపిస్తున్నా క్రైస్తవ జీవితం అంటే నువ్వు రక్షింపబడి భాప్సం పొంది నాజీలు చేయబడ్డవాడు అని ప్రత్యేకంగా అయితే నీకు ఒక పని అప్పగించబడుతుంది ఏంట అంటే నువ్వు ఒక సైన్య నీ యొక్క సింహాసనాన్ని వాడు క్యాప్చర్ చేసుకుంటూ కబ్జా చేసుకున్నాడు ఎప్పుడో నేను మనందరికీ సింహాసనాలు ఇచ్చేడు పరిపాలించే యోగ్యతనిచ్చాడు అవి మనం పోగొట్టుకున్నాం కానీ రక్షిం పడ్డాక నీకు అయోగ్యత తిరిగి వస్తుంది దాన్ని సంపాదించుకోవాలా నీ సింహాసాన్ని సంపాదించుకోవాలా నీ కుటుంబానికి సంబంధించిన సింహాసాన్ని నువ్వు సంపాదించుకోవాలా వాడు నీ కుటుంబకు నీ కుటుంబానికి అధిక వాడు అధికవాడు దాని అధికారం పొందుకొని నీ కుటుంబానికి శాస్త్రాన్ని ఇస్తున్నాడు వాడికి దేవునికి నీ నీ అభివృద్ధికి వ్యతిరేకంగా నువ్వు వాటిని బాధ్యత నీదే నీకు ఎవరు సాయం చేయడు ఈ లోకంలో ఎన్నిసార్లు ఇప్పుడు అనేక చెప్తా ఉంటాను ఒక డాక్టర్ ఎందుకు నిందితమైతే పేషెంట్ కొరికే మంచివానికి డాక్టర్ అవసరం లేదంటే బయలు అట్లనే పాపికే ప్రభు నువ్వు పాపని విడిచిపెట్టినాక ప్రభువు నీతో ఉండడు ఎందుకంటే నీకు నీకు మార్గం చూపించేసాడు ఇంకా మీరే పోయి వరదలాలి అన్నాడు ప్రతి ఆయన వచ్చి నీకు సాయం చేయడు నువ్వు పసిపిల్లని అయితే నీకు సాయం చేస్తుంటాడు కానీ నువ్వు సైనికుల్లాగా తెరక నీతో పాటు ఉండడు అయినా ముఖ్యంగా చెప్పాడు అదే బాధితు నీతో పాటు ఎందుకు ఉండాలా ఒక తండ్రి ఒక బిడ్డతో పాటు ఉంటాడు కానీ ఒక సైనికుని వెనక నీకు ఒక అధికారం అనుగరించమని నువ్వు తండ్రిలాగా తయారు కావాలా క్రీస్తు నివలు నడుచుకోవడం అంటే ఏంటి చెప్పండి నువ్వు ఆత్మీయ స్థితిలో ఒక తండ్రిలాగా ఉండి నువ్వు యుద్దం చేసుకోవాలా నీ కుటుంబానికి పక్షంగా నిలబడాలా నీ కుటుంబానికి వ్యతిరేకంగా వాడు సింహాసనం వేసుకున్నాడు నీ పూర్వీకుల సింహాసనం అది వాడు కబ్జు చేసుకున్నాడు నువ్వు ఆ సింహాసనం నుంచి దించాలా వాడిని ఇది ఆత్మీయ పోరాటం ఎంతకాలం వాడు అక్కడ కూర్చుంటే నీ కుటుంబంలో ఏ అభివృద్ధి ఉంటది నీ పిల్లలు వాళ్ళకి సరిగ్గా చదువులు అబ్బవు వాళ్ళకి ఉద్యోగాలు దొరకవు వాళ్ళ పెళ్లిళ్ళు జరగవు సరిగా సంతాన ఫలం ఉండదు ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తూ ఉంటాయి ఇవన్నీ తెలుసుకునేటప్పటికీ ఆలస్యమైపోయి వెళ్ళిపోతా ఉంటాం ఇంకా ఏ వృద్ధిలే సారా ఇలాగా దుఃఖపడుతూ మనం కాలాన్ని భవించుకుంటాం అభణం కూడా అంటుంటాడు ఏం లాభం అని సంపాదించుకొని నా ఇంట పుట్టిన వర్డ్ ఎలియాసారు వీటన్నింటినీ ఎంజాయ్ చేయబోతున్నాడు కానీ ఆయన వాగ్దానం నమ్మదగినప్పుడు నీకు విశ్వాసం అక్కడే ఉంది కదా అందరికీ ఉంటే విశ్వాసం కానీ ఎంత పరిమాణంలో ఉంది చెప్పండి అది పరిశీలించుకోవాల్సిన బాధ్యత మనదే గాని మనం ఎవరిని తీర్పు తీర్చాం ఎవరిగి ఎవరి మీద కామెంట్స్ చెయ్యమన అది కాదు మన పిలుపు ప్రతి ఒక్కరు సైనికు తయారు కావాలా దాని సైనికుడు తయారు కావాలా క్యాప్టెన్ అంటే ఏమంటాము శతాధిపతి సెంచూరియన్ అంట ఇంగ్లీష్ లో ఒక సైనికుడు అంటే ఒక్కడే వాడు వాడు ఒక శతాధిపతి లాగా కావాలంటే సెంచూరియన్ అంటే కనీసం హండ్రెడ్ సైనికులు వానికి పనిచేయాలంటే నువ్వు అట్లా తయారు చేసుకోవాలి హండ్రెడ్ సైనికులని నువ్వే అప్పుడు సెంచురీన్ అన్నట్టు ఆత్మీయ నీకు బహు పవర్ ఉంటుంది నువ్వు ప్రధానత కొట్లాడుతుంటావు సెంచురీన్ ఏ తర్వాత యుద్దాన్ని గెలిచినాక వానికి రాజ్యం అప్పగించబడుతుంది ఒక సామర్థ లాగా ఒక పర్టికులర్ ప్రాంతానికి ఒక రాజు లాగా ఆ బాధ్యత అప్పగించబడుతుంది కాబట్టి మరి అటువంటి బాధ్యతలు తీసుకోకుండా ఈ లోకంలో ఎంజాయ్ చేస్తా ఉన్నారు క్రైస్తవులు ఎట్లా వాళ్ళు ఆ యుద్ధంకు పాల్గొనగల అందుకనే నేను చూస్తా ఉంటే చాలా మంది జీవితాలలో ఆ అపజయం పొంది దుఃఖంతో బాధతో రోగాలతో నొప్పులతో కాలాన్ని ముగించుకుంటారు ఎంతో దుఃఖం వల్ల వాళ్ళ సంతోషం ఉండదు వాళ్ళ మొహం ఆనందం ఉండదు అట్లనే కళాన్ని ముగించుకుంటారు విశాలమైన జీవితాన్ని నేను చూపించిన ఎందుకు సంఘం ఈ లోకంలో కనిపించదు ఎందుకు అది ఆ దానికి ఎందుకు తీర్పు తీర్చబడుతుంది చెప్పండి తీర్పు ఎట్ట దేవుడు ఈ లోకంలోనూ ఇంతకాలం యుగాంతమైందిన తీర్పు అంటే ఢవల సింహాసన తీర్పు గురించి మనము ధ్యానిస్తాం ఈ అంశం ప్రగాఢన్ గంధము ఇరవై అధ్యాయము పన్నెవచ్చిన వారం నుంచి ద గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ ఇది యుగ సమాప్తి అంచిన వచ్చినాక జరిగేది అంటే ఏడవ బూరకి జరిగేది ఆరవ బూరలో ఏం జరుగుతుంది ఐదవ బూరలో ఏం జరుగుతుంది మనం చూసినాం గతంలో కానీ ఏడవ బూర సమాప్తం అయిపోయినాక తీర్పు పుస్తకాలు తెరబడతాయి సమస్త ప్రజలు గొప్పవారిని కొద్దివారిని అందరూ ఆయన శరీరంలో కూడా పోతున్నాడు ఏ సుప్రభువే అక్కడ కూర్చుంటాడు అయితే రెండు రకాల తీర్పులు ఉన్నాయి అవి ఈ రోజు నేను ఇంట్రొడ్యూస్ చేయాలి మీకు కానీ వచ్చే వారం చూపిస్తా ఈ రెండు రకాల తీర్పు లేదండి మనం సిద్ధపడాలి ఎందుకంటే కృతగా వినే లేక ఫస్ట్ టైం ఈ వాక్యం వినే వాళ్ళకి ఇది గోచరం అర్థమే కాదు ఎట్టి పరిస్థితిలో మీ మైండ్ లో ఈ పదాలు కూర్చోవు ఎంత నరగలంగా నేను చెప్పిన మీరెంత దీర్ఘంగా దీన్ని విన్నా ఇవి సాచురేట్ కావు మీ మైండ్ లో నాటుకోవు నాటుకోవాలంటే దానికి తరబీదు అవసరం ఇది ట్రైనింగ్ ఇది యుద్దం యుద్దానికి సిద్ధపడకుండా ఎవ్వరు సైనికుడు యుద్ధానికి పోడు సార్ తర్బీదు పొందకుండా ఈ తరబీదు ఏం ఉపాస ప్రార్థన ఉపాసంలో ప్రార్థించడం నేర్చుకోవాలా ఆనందించడం నేర్చుకోవాలా ఆయన ధ్యానించడం నేర్చుకోవాలా ఆయనని కనపరచడం ఆరాధించడం నేర్చుకోవాలా అండ్ ఆ టైం నువ్వు ఇంకా వేరే పనులు పెట్టుకోవద్దు అసలు మొబైల్ ఆన్ చేయద్దు కంప్యూటర్లు టీవీలు ఏమీ పెట్టుకోరు ఉపాసం అంటే ప్రత్యేకం అంటాడు మీ ఉపాస దిన మీ పనులు చేసుకున్నారు కదా అంటాడు వేష గ్రంథాలను మనం చూస్తాం అంటే మీ ఉపాస దినాలు చేస్తూ ఉపాసం ఉంటూ అనే పనులు ఎట్లా అంటే ఇది సంపూర్ణమైన ఉపాసం కాదన్నట్టు నువ్వు భక్తి శ్రద్ధలతో కలిగిన ఉపాసన చేయకపోతే దాన్ని ఏమంటారు కదసా దాన్ని డైటింగ్ అంటారు ఫాస్టింగ్ అన్నారు ఆ రీతిగా ఉంది కలిసి చాలా ఉంది నేను ఫాస్టింగ్ చేసిన దాని అంటే ఎందుకు బాడీ ఫిట్నెస్ కొరక అంటారు ఈ లోపస్థాడు వాళ్ళు ఇచ్చే జవాబుకి మన జీవితానికి ఏమన్నా వ్యత్యాసాలున్నాయి ఫాస్టింగ్ లో నీ అంతరంగ పురుషుడు బలపడి ఎంతో భీకరుడుగా తయారవుతాడు ఆత్మీయ ప్రపంచంలో నిన్ను చూస్తే దుష్ట శక్తులు వణుకుతాయి అంటే నువ్వు చాలా భయంకరంగా కనిపిస్తావు నువ్వు అంతటి అగ్నిమయం అయిపోయి నీ కండ్ల నుంచి అగ్ని బయటికి రావడము నువ్వు ఎంతో ఉన్నత బాహువు గలవాడివి అట్లా అయిపోతాయి కొన్ని 30-40 ఫీట్ హైట్ ఉంటుందేమో నేను చూస్తే దుష్టశక్తులన్నీ గజి గజి ఉనికిపోతే అసలు అనేక ప్రాంతాల మన ప్రార్థన జీవితాలను మనం చూస్తూ ఉంటాం పబ్లిక్ మీటింగ్స్ ఫాస్టర్స్ కాన్ఫరెన్సెస్ యూత్ మీటింగ్స్ అసలు మనము ప్రార్థన అక్కడ అడుగు పెడుతున్న తల్ ఆ తలుపు నేను నాపూర్వం చెప్తాను అడుగు నువ్వు తలుపులోనికి అడుగు పెట్టేప్పటికే నీకు తెలిసిపోతే కటకటకటే వెళ్ళిపోతుంటాయి ఆత్మీ మనం ముందే వెళ్ళిపోతాయి ఎందుకంటే ఆత్మీయ ప్రపంచంలో నువ్వు ఒక గొప్ప సెంచురీ అనివి లేక నీ పేరు అక్కడ ప్రకటించబడింది ఈయన దేవుని కుమారుడు ఈయన దేవుని దాసుడు కాబట్టి ఈయన మాట మీరు వినాల్సిందే అని ఆ దుష్ట శక్తులకు అనౌన్స్మెంట్ చేయబడుతుంది అప్పుడు దుష్ట శక్తులు మనల్ని చూస్తేనే వెళ్ళిపోతా ఇంకా నువ్వు తలమే ఇన్నిసార్లు మనం తలమే చేపట్టకముందే పడిపోతా ఉంటావు నీ నీ నామము ఆత్మీయ ప్రపంచంలో అనౌన్స్ అయిపోయింది మీరు అది స్వీకరించకపోతే మటుకు మీరు అను అనుమానస్వాదాన్ని ఉంటుంది నీ పరిచర్య అయితదో కాదు అయితేదో కాదు నేను ప్రార్థన చేస్తే ఐతదో కాదు అని అట్లా ఉడికిపోతారు ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ ప్రపంచాలు అడుగు పెడతావో ఈ అనుమానాలన్నీ మా అయిపోతాయి ఎందుకు మనం కొన్నిసార్లు దేవుడు ఎందుకు శ్రమలుగుండ మనల్ని పోరేస్తారంటే మనకు తెలుసు మనకి తరబీదు చేయడం కొరకు జాబ్స్ ఎద్దు పోతాయి సరైన సమయం గడపడం సహ ఆయనతో పాటు ఆ సహస తరత్వం వల్ల తిరిగి జాబ్ వస్తుంటుంది మనం జాబ్ లో ఉన్నప్పుడు కూడా సహవాసంగా ఉంటాం జాబ్ లో లేకుండా కూడా ఆయన సహవాసంగా ఉంటాం అంటే ఏంటంటే విధేత చూపిస్తూ ఆయన చెప్పిన మాటకి విధేత కలిగి మనం ముందుకు పోతూ ఉంటాం ఆయన చెప్పిన ప్రతి పనిని ఆసక్తితో చేయడానికి మనం ఆశ ఉంటాం కాబట్టి పట్టణ గ్రంథంలోని కొన్ని వ్యాఖ్యలన్నీ మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను ఆ ఈ తీర్పుని ఎవరు ఎదుర్కొంటారు అని రోమి రాష్ట పత్రిక మనం చూస్తూ ఉంటాము క్రీస్తు చేసినందున్న వాడికి ఏ శిక్ష విధి లేదు అంటే శిక్ష ఎప్పుడు అనౌన్స్మెంట్ అయితే తీర్పు తర్వాత కదా తీర్పు తర్వాత శిక్ష కానీ తీర్పు మటుకుంటది అందరి చూడండి సార్ ప్రటన గ్రంథము ఇరవైవ అధ్యాయం షేర్ చేయని ప్రయత్నిస్తున్నాను ఎవరన్నా జవాబు ఇవ్వగలరా మీకు కనిపిస్తుందా లేదా స్క్రీన్ అన్న వాయిల్ వాక్యంగా కనిపిస్తుందా కనిపిస్తుందా కనిపిస్తుంది ఓకే చూడండి ప్రటన గ్రంథం ఇరవై అధ్యాయం పదకొండవ వర్షం నుంచి పదకొండవ వర్షంలో మరియు ధమలమైన మహాసింహాష్టము నేనెందు ఆశన ఒకరిని చూచితే పోలవరం నేను మీకు చూపించిన ఎవరిక నెడిది తర్వాత భూమి ఆకాశంలు ఆయన సమ్ముఖం ఇవన్నీ సింహ చిహ్నా చెప్పబడ్డ వాక్యాలు భూమి ఆకాశములు ఆయన సమ్ముఖం నిజంగా భూమి ఆకాశంలో ఆయన సముద్రంలో పారిపోతే అది ప్రకృతి సహజమైన ఆ వస్తువులైతే చెప్పండి మరి గాలిలో ఉన్నట్టంహాసనం ఎక్కడుంది అంత పెద్ద సింహాసనం పోయినవారు అని చూపించిన మీకు ఆకాశము సింహాసనము భూమి నా పాదపీఠం అట్లా అనుకుంటే ఈ తీర్పు దినం అది మహా గొప్ప అది మన ఆ ఏడవపుర తర్వాత జరిగే విషయాలు ఇవి మహా మహాధవళమై అంటే తెలుపు మెరుపుతనం అంటే వెలుగు ఉండే తెలుపు అన్నట్టు మహాసింహాసనము అంటే ద గ్రేట్ వైట్ థ్రోన్ మహా అంటే గొప్ప గ్రేట్ ధవళమైన గొప్ప సింహాసనము నేను ఎందు చూచి తిన్నాను ఎవరు చూస్తున్నారు యూహాను భక్తులు చూస్తున్నాడు పరుషుధరణ యూహాను మీకు అందరికొక హెచ్చరిక మీరు ఎప్పుడైనా గాని మనం బైబుల్ వాక్యాలు పరిచయం చేసినప్పుడు వాక్య పరిచయలో మీరు ఆ భక్తుల పేర్లు తీసుకున్నప్పుడు పరిశుద్ధులైన పౌలు అని తీసుకోవాలా పరిశుద్ధులైన పేతులు అని స్టార్ట్ చేయాల పరిశుద్ధుడైన యోహాను అని పరిచయం చేయాల తర్వాత వాళ్ళు రాసిన పత్రికలు రోమిలకు రాసిన పత్రిక హెబ్రిలకు రాసిన పత్రిక పరిశుద్ధులైన పౌలు హెబ్రిల్ రాసిన పత్రికలో పరిశుద్ధులైన పౌలు రోమి రాసిన పత్రికలు పరిశుద్ధులైన పౌలు పరిశుద్ధులు రాసిన పత్రికలు అని పరి సంబోధించాల వాళ్ళు భక్తులు కదా వాళ్ళు పరిశుద్ధులు ఒకనొక దినము నువ్వు కూడా ఆ రీతిగా పిలువబడతావు పరిశుద్ధులు అని పరిశుద్ధ సంగమ అని మనం ఉచ్చరిస్తా ఉంటాం కదా మనం అందరిని పరిశుద్ధులుగా మార్చినప్పుడు మనం ఆ రీతిగా చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళందరూ ఆ రీతిగా పరిశుద్ధులుగా ఉన్నారు అందుకే మీరు చూసినప్పుడు దైవంలో పరిశుద్ధులు రాస్తారు అక్కడ కాబట్టి ఆ ధవళమైన మహాసింహాసనమును దాని ఎందు ఆశ ఒకటిని చూచి ఆయన ఏసూ ప్రభులవారని నేను పోయేవారు మీకు చూపించిన వాక్యానుసారంగా తర్వాత ఎందుకంటే ఆయనకు ఈ లోకానికి తీర్పు తీర్చ అధికారము అనుగ్రహించబడును అని నేను చూపించిన వాక్యం కాబట్టి ఇప్పుడు చూడండి ఆయన సన్నిధి నుంచి భూమి ఆకర్షణలు పారిపోయినాయి ఎట్లా పారిపోతే చెప్పండి అవి ఫిక్స్డ్ కదా కాబట్టి నిజమైన భూమి ఆకర్షణ ప్రకృతి సహజమైన అంటే శారీరకమైనయా లేక అవి అవి నేను నెక్స్ట్ టైం మనకి చూపిస్తాను తర్వాత చూడండి వాటికి లేవ చోటు కనబడకపోయాలి ఎట్ల పోతే చెప్పండి ఎక్కడ పోతాయని మరియు ఇప్పుడు చూడండి పన్నెండవం ఈ పాయింట్ మరియు గొప్పవారేని కొద్దివారేని మృతులైన వారు అంత మూడు రకాల గుంపుల చిహ్నాలు మనకు మొదటిది గొప్పవారు రెండవది కొద్దివారు మూడవది మృతులైన వారు చనిపోయినవారు అంటే మృతులైన వారి పునరుద్ధానం తర్వాత జరిగేది అన్న పాయింట్ నేను మీకు చూపిస్తున్నా ఇక్కడ నేను కొంత డిబియేట్ అవుతాను ఎందుకంటే మిమ్మల్ని తిరిగి నేను ఈ యొక్క లాస్ట్ చివరి కాలపు చివరి దిన జరిగే ఈ యొక్క తీర్పుకు సంబంధించింది ఏడవ బుర్ర ఏడవ బుర్రకి సంబంధించిన బోధయి ఏడవ ఉంటది కానీ దాని తర్వాత ఇంకా దీర్ఘంగా అక్కడ చెప్పబడలేదు ఇక్కడ చెప్పబడుతున్నాడు ఏడో తర్వాత తీర్పు ఎట్లుంటుంది అనేది తీర్పు దాని తర్వాత తీర్పు అని మనం చూస్తాను ఇక్కడ అయితే ఇక్కడ ఏముందంటే గొప్పవారు కొద్దివారు మొదలైన వారు ఆ సింహాసనం ఎదుట నిలబడి ఎటుట చూచి తిని కాబట్టి ఇవన్నిటిని మీరు జాగ్రత్తగా పరిశీలించినప్పుడు చెప్పండి మళ్ళీ మీరుంటారు అక్కడ ఈ రోజు ప్రపంచాత్మకంగా తొంభై శాతం చర్చి నమ్మేదేం తెలుసా నేను చూడను బ్రదర్ నేను మహాశ్రమలో చూడను మహాశ్రమలకు ముందే నేను మాయమైపోతాను ఈ లోకంలో ఉందని ప్రజల అనేది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం చర్చ ఏబీపీఎం అంటే చాలా మందికి ఎందుకు అసహ్యం అంటే మనము ర్యాప్చర్ కల్ట్ కి వ్యతిరేకం మనుషుల మనం అబద్దం చెప్పలేము కదా ర్యాప్చర్ కల్ట్ అనేది అబద్ద బోధ అని నేను రుజువుపరుచిన ఎన్నిసార్లు ఆ ర్యాప్చర్ కల్ట్ అనే బోధ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏ రోజు స్టార్ట్ అయింది ద్వారా స్టార్ట్ అయింది అది ఎట్లా ప్రపంచానికి విస్తరించింది అన్ని ఒక యూట్యూబ్ వీడియోలో నేను చూపించిన తో పాటు మనుషుల పేర్లతో పాటు మొట్టమొదటిసారి బైబిల్ కామెంటరీలో ర్యాప్చర్ అనే ర్యాప్చర్ సంబంధించిన కామెంటరీ ఎవరు రాశారంటే స్కోఫీల్డ్ అనే వ్యక్తి స్కోఫీల్డ్ అనే వ్యక్తికి ముందు యోధాన్ని ప్రపంచానికి బాగా పరిచయం చేశారంటే జాన్ డార్బీ అనే వ్యక్తి జాన్ డార్బీ అనే వ్యక్తి ఎక్కడి నుంచి ఇది నేర్చుకోండి అంటే ఐర్లాండ్ లో అని నేను చూపించిన ఐర్లాండ్ దేశంలో మొట్టమొదటిసారి పుట్టింది ఈ బోధ అంతకుముందు జస్ట్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ టూ హండ్రెడ్ ఇయర్స్ క్రితం స్టోరీ చెప్తున్నా నేను మీకు అంతే ఇయర్స్ అంతే అంతకు మీరు చర్చ్ హిస్టరీ పుస్తకాలు చదివితే కనీసము పది పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల రాయబడ్డ బుక్స్ ఉన్నాయి ఈ రోజు కూడా అదృష్టవ రోజు మనకి అవన్నీ టె దొరుకుతాయి మొదటి అంటే వాళ్ళని ఫాదర్ ఫౌండింగ్ ఫాదర్స్ అంటారు చర్చ్ ఫాదర్స్ అంటారు వాళ్ళని తండ్రులు అంటారు వాళ్ళని సార్వత్రిక సంఘ తండ్రులు అంటారు అంటే స్టార్టింగ్ లో అపోజిట్ బోధాకాలం తర్వాత ప్రపంచం చర్చిలు విస్తరిస్తున్నప్పుడు ఆ చర్చి లీడర్స్ ని తండ్రులు అంటారు అన్నట్టు వాళ్ళ వాళ్ళు పుస్తకాలు ఈ రోజు కూడా అంటే పద్దెనిమిది వందల రాయబడ్డ పుస్తకాలు ఈ రోజు అవైలబుల్ ఉన్నాయి ఇంటర్నెట్ లో అందుకే మీరు అందరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఇంకే అవన్నీ తెలుగులో కనిపించవు కదా ట్రాన్స్లేషన్స్ చేసుకొని చదువు కూర్చుకోవాలని అవి కూడా ఎట్లా ట్రాన్స్లేట్ చేసుకోవాలా ఇవి థియాలజీ కోర్సెస్ చేసే వాళ్ళకి తెలుస్తాయి అన్నట్టు కాబట్టి సామాన్య క్రైస్తవులకు ఇవన్నీ తెలియ సరే నేను మిమ్మల్ని అందరినీ థియాలజీ కోరిస్తేమని ఎప్పుడు బలవంతం చేయలేదు వాళ్ళు పోతా అంటే పోండి అని చెప్తాను ఆత్మీయ నడిపే అవసరం నీకు ఎందుకంటే అక్కడ పోతే రకరకాల బోధనలు స్వీకరించాల్సి వస్తుంది అమే సత్యం అనుకోవాల్సి నాకు ఈ యొక్క బైబుల్ కాలేజీలో నేను చదివేటప్పుడు నాలుగు సంవత్సరాల్లో పీజీ మాస్టర్ ఆఫ్ డివ్వినిటీ ఫోర్ ఇయర్స్ కోర్స్ అది నేను చేసిన కంప్లీట్ చేసిన ఫోర్ ఇయర్స్ కోర్స్ సక్సెస్ఫుల్ గా మంది స్టూడెంట్స్ అందులో నాకు ఎప్పుడు ఫస్ట్ పెంచాం అలవాటు కాబట్టి ఏ ప్రొఫెసర్ వచ్చినా నన్ను బాగా గుర్తుపట్టేవాడు నేను ఏసే ప్రశ్నలు వాళ్ళ దాన్ని సంభాషించేవాన్ని వాళ్ళకి లెటర్స్ రాసేవాని ఈమెయిల్స్ పంపించేవాడిని వాళ్ళకి బాగా గుర్తించబడింది అయితే ఈ ఎన్టీ టైమ్స్ అంటే చివరి జరాలకు సంబంధించిన ఒక క్లాస్ లో ఆ ప్రొఫెసర్ పేరు తీసుకుంటాను ఆ ప్రొఫెసర్ ఈ ర్యాప్చర్ సంబంధించిన బాగా చెప్తున్నాడు తెలుసు ఒక రికార్డింగ్ నేను చేసిన ర్యాప్చర్ మీద ప్రీ ట్రి పోస్ట్ మిడ్ ట్రి పోస్ట్ ట్రి ర్యాప్చర్స్ అని మూడు రకాలర్స్ సంఘం నమ్ముతుంది ప్రపంచాత్మక ప్రీ ట్రిప్ అంటే శ్రమలకు ముందు సంఘం ఎత్త మిడ్ ట్రిప్ అంటే శ్రమల కాలంలో మధ్యలో అంటే మూడున్నర సంవత్సరాల శ్రమల కాలంలో ఎత్తబడుతుంది పోస్ట్ ట్రిప్ అంటే ఏడు సంవత్సరాల తర్వాత ఏడు సంవత్సరాల శ్రమ ఏడు సంవత్సరాల తర్వాత ఎత్తబడుతుంది మూడు రకాల మతాలున్నాయి మూడు రకాల విభేదాలు కనిపిస్తున్నాయి మనకి అంటే మూడు రకాల బోధలు కనిపిస్తున్నాయి అంటే మూడు చర్చలు మూడు రకాలకు విభజింపబడ్డాయి అయితే ఆయన వేసినాడు ప్రశ్న నువ్వు ఫ్రీ ట్రిప్ బా పోస్ట్ ట్రిప్ బా వీటి ట్రిప్ బా అని మీరు ఏమనింటారు నేను నా జవాబు వేయకుంటుంది మీకు తెలుసు కదా అయితే నేను అడిగినాను ప్రొఫెసర్ మీరే దాంట్లో నమ్ముతారంటే ఆయన ధైర్యంగా చెప్పిండే నేను ఫ్రీ ట్రిప్ నమ్ముతాను అంటే నేను శ్రమను చూడకుండానే ఎతబడతాను అని చెప్పాడు అనేసి నేను వ్యతిరేకించలేదు ఆయన అసహించుకోలేదు ఆయన ఎంతో ప్రయాసపడి కష్టపడి పరిచయం చేస్తున్నాడు ఆయన సొంత డబ్బులతో సేవ చేస్తాడు ప్రపంచం అంతా తిరుగుకుంటా ఎవ్వరిని ఆధారపడకుండా కాబట్టి నాకు ఒక బల బాధ అనిపిస్తుంది ఏంటంటే నువ్వు ఎంతో ప్రయాసపడేసే పరిచయం చేస్తున్నావు అయినా గాని ఈ యొక్క సత్యాన్ని ఎందుకు నువ్వు స్వీకరించలేకపోతున్నావు అంటే రఘునాథన్ అంటున్న ఎవ్వరు కూడా నా దగ్గరికి వచ్చి రండి మన వివాదము తీర్చుకుందాం అంటాడు ఏశాగరంగంలో మనకు వివాదం ఉంది దేవుడితో మనం తీర్చుకోవాలంటున్నాడు దేవుడే అంటున్నాడు వివాదము అంటే ఆర్గ్యుమెంట్స్ ఎట్లుండాలా దైవికమైన ఉండాలని చెప్తుండీ వివాదం అంటే ఏం చెప్పండి ఆటోమేటిక్ కదా వివాదం అంటే డిబేట్ వివాదం అంటే డైలాగ్ మనం వివాదం తీర్చుకున్నాం రండి అంటే ప్రభావ నిజంగా ఫ్రీ ట్రిప్ ఉందా ప్రభావ అని ఎవరైనా అడుగుతున్నారు ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు అడుగురు నాకు తెలుసు ఒక వ్యక్తి నన్ను పబ్లిక్ లో వచ్చి అడిగి బైబుల్ స్టడీ అయిపోగానే అదే మీరు ర్యాప్చర్ లేదని చెప్తున్నారు కానీ ర్యాప్చర్ ఉందని మేము ఎన్నో సమాచారం నమ్ముతున్నాం కదా ఎన్నో పుస్తకాలు రాయబడింది బ్రదర్ అంటే మంచిది కదా మీరు అన్ని పుస్తకాలు జరిగింది బైబుల్ని ఎక్కడ నుంచి చూపి ఆ బైబిల్ కూడా ఉంది కదా ఇంకే చూపి బ్రదర్ అండి ఇప్పుడు ఇప్పుడు కాకుండా రేపు చూపి ఎల్లుండి చూపిడి జాగ్రత్త ఎందుకంటే పోగొట్టుకుంటాను డైరెక్ట్ ఆ ఘర్షణ అలా మీరు ఎప్పుడన్నా సిద్ధపడండి బ్రదర్ ఎప్పుడన్నా చూపించండి నాకు ఒకళ్ళు మీరు నిజంగా చూపిస్తే నేను నమ్ముతుందండి అది లేదా నేను రోజు పరిస్థితి మీరు నమ్ముతారా అడ్రస్ లేదు రోజు వాళ్ళు వెళ్ళిపోయాడు అంటే ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నట్టు లైక్ నువ్వు సత్యాన్ని అన్వేషణలో ఆడవారికి వచ్చినావు ఆ ప్రశ్నకు ప్రశ్న వేస్తున్నా జవాబు పొందుకోకుండానే పోగొట్టుకుంటున్న మీకు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్ మరియు పదకొండవంలో గొప్పవారేమి కొద్దివారేమి తర్వాత మృతులు ఉన్నవారు అందరు అంటే అప్పటికింకాళ్ళు మృతులు కదా అంటే తీర్పు దినానికి మృతులు అంటే పునరుదర మృతున్న వారు కూడా ఉన్నారు అక్కడ వాళ్ళందరూ ఆయన సన్నిలో అని చెప్తుంది వాక్యం కాబట్టి వీళ్ళ కొరకు వీళ్ళెవరు గొప్పవారు కొద్దివారు దున్నవారు వీళ్ళకి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయంట చూడండి అక్కడ అప్పుడు గ్రంథములు విప్పబడెను గ్రంథములు విప్పబడేను మరియు జీవ గ్రంథమును వేరే ఒక గ్రంథమును విప్పబడేను అంటే అట్లీస్ట్ ఎన్ని గ్రంథాలు ఉన్నాయో మనకు తెలియదు కాని రెండు గ్రంథములు మటుకు బహుతేటగా అక్కడ రాయబడు చెప్పబడింది ఒకటేమో జీవ గ్రంథము మరి వేరే ఒక గ్రంథము చెప్పండి జీవగ్రంథం కాకపోతే ఇంకొక గ్రంథం ఏముంటుంది చెప్పండి ఎవరైనా వేరే ఒక అంటే అది మృత గ్రంథమా అంటే మృతులు ఎక్కడ పోవాలో అని రాయబడుతుందా మృతులు అంటే ఎవరు చెప్పండి ప్రకృతి సహజంగా చనిపోయిన లేక పాపంలో చనిపోయిన వాళ్ళ ఎవరు అంటే పాపంలో చనిపోయిన మృతులంటే ఈ లోకంలో రక్షణ అనుభవం లేనివారు జీవ గ్రంథము అంటే దెవరికి సంబంధించింది క్రీస్తు దేశంలో వారికి జీవ గ్రంథంలో మీ పేరు లిఖింపబడినవి అన్నప్పుడు ఎవరు సంబంధించినవి ఏసు ప్రభుని స్వంత లక్ష్యంగా స్వీకరించి పరిశుద్ధంగా జీవించడం పరిశుద్ధంగా జీవించడం అంటే ఏంటి పాపం నికోవడం పాపపు నియమాలని చిత్రవద చేసుకోవడం అంటే నీ నుంచి వేరుపరుచుకోవడం శరీర వ్యామోహాలని త్యాగం చేసుకోవడం సంపూర్ణంగా శరీరానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టాలా పరిశుద్ధమైన ఆత్మీయమైన జీవితాన్ని పొందుకోవాలా ప్రార్థన జీవితాన్ని గమనించిన గతంలో దుష్టాత్మలన్నీ పోయి మనుషుని విడిచిపెట్టి పోయినాక అవి రాత్రి వచ్చి నన్ను సత్తాయించాడు మనం నిలబొట్టినా మేము ఎక్కడ పోవాలా అవి ఎక్కడ లేని ద్వేషంతో కోపంతో లేని వ్యతిరేకంగా కానీ లాస్ట్ వన్ మంత్ నుంచి అవి డేటాలోనే అటాక్ చేస్తున్నాయి ఇట్లా కూర్చుంటేనే అటాక్ చేస్తున్నాయి వచ్చి నిద్రలో వస్తున్నాయంటే చీకట్లో వస్తున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు కానీ ఇట్లా కూర్చొని కళ్ళు తెలుసుంటేనే వచ్చి అటాక్ చేస్తున్నాయంటే మీరు ఊహించుకోండి ఆత్మలు వీధికి అటాక్ చేయడానికి మీరు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్లో ఏమి జరుగుతాయి నాకు మనుషుల మధ్యలో అవి సంచరిస్తా ఉన్నట్టు కనిపిస్తాయి నాకు తెలిసదు ఏ మనుషుల్లో ఎటువంటి దురాత్మలు నాకు కనిపిస్తూ ఉంటాయి మనుషుల మధ్యలో ఎక్కడ సంచరిస్తున్నాయి నేను కాలనీలకు వెళ్తున్నానంటే రోడ్ మీద ఫుట్ పాత్ మీద వాళ్ళ మనుషుల దుష్టాత్మలా కనిపిస్తాయి ఆ దిశకి మీరు ఎదగకపోతే మీరు లైఫ్ వృధా చేసుకున్నారే అనుకుంటా నేనైతే నేను చేసుకో తలుచుకోలేదు మీరు ఒక సెంచూరియన్ లాగా మీకు రాజరికం అప్పగించురియన్ అంటే ఒక వంద మంది నీ ఎంటర్ వేసుకొని ప్రజచరిపోయి దుష్ట శక్తులన్నిటినీ పాలదని ఆ ప్రాంతాలను కబ్జా చేసుకోవాలి గ్రామాలను కబ్జా చేసుకోవాలి సిటీలను కబ్జా చేసుకోవాలి దేశాలను కబ్జా చేసుకోవాలి అప్పుడే నిన్ను రాజు చేస్తాను దేవుడు నీకు రాజు కాలేదు నీ లైఫ్ టైమ్ లో రాజువు కాకపోతే ఆత్మీయ ప్రపంచంలో నీ లైఫ్ వృధానట్టే ఎప్పుడు తెలుసా తెలుసా బాధ తీర్పు తిన వేరే ఒక గ్రంథం అంటే ఈ రోజు నేను చెప్పాను అది మృతు మృత గ్రంథమా లేక ఆధిక్యతలు పోగొట్టుకున్న వారి గ్రంథమా ఎందుకంటే ప్రతి వారి క్రియల చొప్పున వారికి తీర్పు తీర్చబడిన ఉంది చూడండి కింద ఆ గ్రంథంలో రాయబడిన వాటన్నిటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందేది ఇప్పుడు చెప్పండి క్రీస్తు చేసుకుంది వారికి ఏ శిక్ష విధి లేదు అంటే మళ్ళీ ఈ మృతులు ఎవరు వీళ్ళకి అనుగ్రించబడ్డ తీర్పు పాపపు జీవితంలో జీవించిన ఎవడైనా గాని వాడు దేవుని బిడ్డే గాని రక్షిపబడ్డవాడే గాని ఇప్పుడు శరీర నియమాలకి శరీర వ్యామోహాలకి బానిసలైపోయిన వాడు వీక్ పీపుల్ అన్నట్టే కదా బలహీనులు అన్నట్టే కదా నేను బలహీను కానీ ప్రభు బలపరుస్తున్నాడు ప్రతిక్షణం నేను అనుకుంటే నేను బలహీను నాకు ఏం చేద్దా కదా దేన్ని పనికిరాని వాణి నేను ప్రభు ఎత్తిండు ప్రభు బలపరిచిండు వారి కృతజ్ఞతలు చెప్తా ఉంటాను దేన్ని పనికిరాని అయోగ్యం ఏ విషయంలో ఏ ఏ స్టాండర్డ్తో కంపేర్ చేసినా నాకు ఎటువంటి ఆధిక్యత అవకాశం లేదు కానీ ఆయన ఇచ్చిండే నాకు ఎందుకు ఇచ్చినట్టే నాకు తెలియదు నీకు ఎందుకు ఇచ్చినట్టే నీకు కూడా తెలియదు అది ఆయన ఇష్టం నేను యాకోబుడిని ప్రేమించుతీని ఏ శాము అంతే అది ఆయన ఇష్టం అది అనేసి ఆయన పక్షపాతి కాదు అని కూడా వాక్యం చెప్తుంది అంటే ఏంటి యాకోబుడు భవిష్యత్తు ఎట్టు దేవం తెలియదా కొట్టినప్పుడే తెలుసు కదా ఆయన జ్యేష్ఠత్వాన్ని ఇచ్చిండు అవకాశం ఇచ్చేడు కానీ అన్నింటినీ విడిచిపెట్టండు యాకు అంటే నిర్లక్ష్య జీవితం మోసగాడి అయిపోయిండు వ్యభిచారి అయిపోయిండు చరినా బాణి వాడి కడిపే వాడి దేవత అన్న వాక్యం అతనించి ఆరంభమై పూటి పూటి వరకు తన చేశకు హను అమ్మేసుకున్నా భ్రష్టు అయిన భ్రష్డై వాడు అని అట్లాంటి పేర్లు ఆయనకు పెట్టాడు మైపు యాకు కదా ఈ విధంగా ఈ మధ్యాహ్న కాలం నేను ఒక ప్రాంతంలో చాలా దూరం చోటు తలు దాటిపో వేస్తున్నాడు నాకు ఇదే తలకి వచ్చింది యాకోబు ఎప్పుడు వాళ్ళ చెగు చెవులు పట్టుకొని తిరిగేవాడు అంటే వాక్యం ఒంటరి వాడు అంటే అంటే అమ్మ దగ్గరనే ఇష్టం చేసే మంచి బోల్డ్ ఫెలో పోయి వేటాడి వాటిని పశువులను చంపుకొని మాంసం జింకలని రకరకాల వాడి పశువులు కాబట్టి వాళ్ళ నైనా ఇష్టం యాకోబు వాళ్ళ అమ్మ దగ్గర జరుగుతూ ఉండేవాడు ని ఒక్కసారి అన్ని విడిచిపెట్టి పోవాల్సి వచ్చింది తల్లిదండ్రులు బిడ్డ తల్లిదండ్రులని అన్నాన్ని విడిచిపెట్టి ఒంటరిని పోవాల్సి ఇది నేను నేర్చుకునే లైఫ్ లో చాలా నీ జీవితంలో నీ జీవితానికి కలిగిన దేవుని సంకల్పము ఆయన ప్రణాళిక నెర నేరాలంటే నీవు వేరుపరచక తప్పని దేవి నువ్వు వేరుపరచబడపోతే నువ్వు అబ్రహాం సంతానమే కలిగి ఎందుకంటే మన తండ్రిని ఆయన వేర్పరచండి కుటుంబాల నుంచి దేశం నుంచి బంధువుల నుంచి ఈ పరిచర్ కూడా అంతే కాబట్టి వీటన్నిటిని అర్థం చేసుకోండి అంటే ఆయనతో పాటు ప్రత్యేకంగా జీవించగలుగుతేనే ప్రభుత్వ సన్నిధిని కూర్చొని మారేలాగా ఇవన్నీ వింటేనే నేర్చుకుంటేనే లేకపోతే అయ్యకమైన టీవీ ప్రోగ్రామ్స్ సినిమాలు సితారులు న్యూస్ పేపర్లు ముస్లమ్మ ముచ్చట్లు టైం అంతా గాన్ ఎంత టైం వృదైపోతుంది మన జీవితంలో చూడండి ఆ గ్రంథంలో ఎందు అంటే అవి ఎన్ని గ్రంథాలు చూడాలి ఆ గ్రంథంల ఎంత వ్రాయబడి ఉన్న వాటన్నిటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందేది ఇక్కడ ఏముంది అంటే సముద్రము కనంలో ఉన్న మరణమును పాకల వాటి మరణమును అంటే ఏం తెలుసా అదొక ఆత్మని విజ్ఞూపించినాయి చెడ్డ ఆత్మ అన్నిటికంటే సైతాన్ కంటే చెడ్డది కానీ సైతాను కుయుక్తి చేత మరణాన్ని వాడి ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నాడు కాబట్టి ఈ ఆత్మ ఎంత మందిని ఇంతకాలం కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళందరినీ కక్కగా ఉంటాయి పాత లోకము వాటి వర్షమున ఉన్న అంటే ఎంతో మంది పాత లోకపు వర్షంలో చెప్తుంది ఈ మత్యం మరణం వర్షంలో ఎంతో మంది చెప్తుంది సముద్రము అంటే మరీన్ స్పిరిట్స్ మత్స్య ఆత్మలవి అంటే మత్స్య ఆత్మలు అంటే నీటి సముద్రానికి సంబంధించిన ఆత్మలవి మత్స్య కన్యకలు అనొచ్చు దేవదయాలవి వాటి ఆత్మలు అవి అవి అవి దర్మించుకున్న ఆత్మలు వాటి వర్షాలు ఆత్మలని అవి తప్పక ఇవ్వాల్సి వస్తాయి మరణమును మృతుల లోకమును అగ్నిగుణంలో పడమేబడి ఈ రెండు గతాలు ఈ మృతుల లోకము మొదట లేకుండే ఎప్పుడైతే ఆదా పాపం చేసిండో అప్పుడు క్రియేట్ అయిన ఈ లోకాలు అంతకుముందు లేకుండా ఈ లోకం ఏం కోపము అంత భయంకరంగా ఉంది ఆడ మనిషిని ఇట్లా వీడు దూతలను తయారు చేస్తే దూతలు అట్లా చేసేరు మనిషిని తయారు చేసి అందరూ మోసగించేది తండ్రిని ఆయన ఆ బాధని ఆ కోపాన్ని భరించలేక ఆ మృత్యుల లోకాన్ని భరమక్షించ అసలు లేదు ఆయన దృష్టిలో తండ్రి దృష్టిలో మరణం లేదు అది ఒక ఆత్మ బహు కఠినమైన ఆత్మ చెప్పండి మీలో ఎవరైనా దాన్ని కంట్రోల్ తీసుకోగలరా చనిపోయిన వాళ్ళని లేపాలంటే నీకు దాని మీద కంట్రోల్ ఉండాలా అలాగే ఆ చావు మనిషి మీదకి వస్తుంటే నువ్వు దాన్ని తరమగలవా ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసిన మన తలచర్యలు ఐసీలకి వెళ్ళి బయటకు తీసుకొచ్చు కానీ ఎంతమందిని చాలా చావు బాధకళన తర్వాత మళ్ళీ గొంతులు వాటి వాటి చేతులను లాగేసి ఊతిరిని పోనియకుండా కాపాడిన కేసెస్ ఎన్ని ఉన్నాయి మన సేవలో ఒక విషయాన్ని నేను మీకు స్లోగా క్లోజ్ చేస్తాను రెండు మూడు వాక్యాలే చూడండి రెండవ తిమ్మతికి రాసిన రెండవ అధ్యాయం మీకు కనిపిస్తుంది అనుకుంటా ఈ వాక్యం స్క్రీన్ మీద రెండవ తిమ్మతికి రాసిన రెండవ అధ్యాయము చూడండి పంతొమ్మిదవ వచనం అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది మనకు తెలుసు ఈ పునాది మీదనే కదా ఆయన సంఘానికి కట్టింది ప్రభువును తన వారిని ఎరుగును ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు ప్రభు నామను ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతుని తొలగిపోవాలని అనునదియు కాబట్టి ఎవరు ఆయన సన్నిధిలో నిద్ర రహితులుగా నిలబడదన్నారు ఇక్కడ చూడండి ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ప్రభు తన వారిని ఎరుగును అని నీకు తెలుసు ప్రభు నేను ఇది చేయలేదా అది చేయలేదంటే నేను మిమ్మల్ని ఎరగనన్నాడు చెప్పండి ఇప్పుడు ప్రభు తన వారిని ఎరుగును అక్రమం చేయ ఆయన ఎరగాడు ఎవరో మీరు నాకు తెలియదు ఒక దినం జ్ఞాపకం చేసుకో ప్రభు మేము ఊర్లలో పోయి ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాము పబ్లిక్ మీటింగ్లు చేసినాము యూత్ మీటింగ్లు చేసినాము అడుగులపై సేవ చేసినాము అంటే మీరు నాకు తెలియదు అంటే పరిస్థితి ఏంటి ప్రభుత్వం ప్రతిరోజు ఇంట్లో ఉపాసండి ప్రయాణం చేసినా బ్రమ నువ్వు ఓరోనా నిలదంటే పరిస్థితి ఏంటి ఇక్కడ చూడండి ఎవరిని ఆయన ఎరువును ప్రభు నామంను ఒప్పుకున్నవాడు అంటే రక్షింపబడ్డ ప్రతి ఒక్కడు ఏ సుకృష్ణ బట్టి ఒప్పుకున్నవాడు తన పాపను ఒప్పుకున్నవాడు ప్రతి వాడును దుర్నీతుని తొలగిపోవాలన్నా ఇది పాయింట్ నేను హైలైట్ చేస్తున్నా ఇక్కడ మీరు దుర్నీతుడి తొలిగిపోకపోవడం మటుకు బహు కష్టం అంతది వాక్యం రక్షిపబడి దుర్నీతి నుంచి తెలియ నీతి అంటే ఏం చెప్పండి దుర్నీతి అంటే ఏం చెప్పండి నీతిగా అనుసరించడం అంటే యథార్థంగా వాహం చేయకుండా తప్పిదాలు చేయకుండా మోసాలు చేయకుండా ఆయన కొరకు ప్రత్యేకంగా ఉండి లేకుండా నెహండ్లు లేకుండా సేవ పరిచయం చేసేవాళ్ళు తర్వాత అక్కడ గొప్పవాని ఇంట్లో అనేది ఎన్నిసార్లు నేను చూపిస్తున్నాను ఇప్పుడు గతంలో గొప్పవాని ఇంట్లో వెండి పాత్రలు బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవి మంటివి కూడా ఉండను ఇవి నాలుగు గుంపులన్నీ ఎవరు ఇన్ని పదిహేను సంవత్సరాల క్రితం చూపించాడు మాత్రం అది పదిహేను వెండి పాత్రలు గొప్ప సమూహానికి సాదృశ్యం బంగారు పాత్రలు లక్ష నలభై నాలుగు సాదృశ్యం కర్రవి కర్ర పాము కూడా మోసే చేతి కర్ర సర్పం లేదు తర్వాత మంటి తేలకు సంబంధించింది కొన్నిసార్లు రోల్ రివర్స్ అవుతుంది కూడా నేను చూపించిన కర్ర తేలికి సాధ్యం మంటి సర్పాలకు సాధ్యం ఎందుకంటే సర్పం మట్టి బతుకుతుందని దానికి షాపం ఇది బట్టి ఆ వాక్యం ఎక్కడ చెప్పబడుతుంది దాన్ని బట్టి మనం అర్థం చేసుకున్నాం నాలుగు గుంపులు ఉన్నాయి అంటే మన తండ్రి గొప్పవాడు కదా ఆయన సంఘం సంఘంలోనే జమ వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును ఇప్పుడు అర్థం చేసుకుంటున్న సర్పమి పేరుడైన సేవ పరచి ఆయన ఇదేమో తెప్పిస్తున్నాయి తర్వాత ఇరవై వర్షం ఇరవై ఒకటి వర్షం ఎవడై వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచుకున్న దూర నెలనా వాడు పరిశుద్ధపరచబడి అంటే వీటిలో చేరక అనేది నువ్వు చేసుకోవాలి వీటిలో అంటే దేంట్లో ఘనహీనతకు వినియోగింపబడువు పాత్రలుగా ఉన్నాయి వాటిలో చేరక అంటే నువ్వు వాటి నుంచి సెపరేట్ కావాలా తన్ను పవిత్ర పరచుకున్న వాడు పరిశుద్ధపరచబడి నేనే అర్థం చేసుకోండి నువ్వు ఎట్లా పరిశుద్ధపరచబడతావు నేను నువ్వు పవిత్ర పరచుకుంటేనే దుర్నీతి నుంచి బయటకు వస్తేనే నువ్వు పరిశుద్ధపరచబడి యజమానులు వాడుకున్నకు అర్హమైన ప్రతి సత్కార్యం సిద్ధపడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యుండున్న నేను ఏదైనా ప్రార్థన చేశాను ప్రభావ నేను నేను గనపరిచే నన్ను వాడుకోని అయినా అవసరం లేదు ప్రభావ నా పేరు అవసరం లేదు నా ఊరు అవసరం లేదు ఎక్కడ పోయినా నీ నామాన్ని ప్రసిద్ధి చేయాలని నామాన్ని కలపరచాలని నన్ను అట్లా వాడుకో ప్రోగోన్ రాగం చేసుకుంటా లేకపోతే ఏమవుతుందంటే నువ్వు సమాధాన పడిన వాడవైతే చూడండి యశో గ్రంథంలో ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యము యశ గ్రంథము రెండవ అధ్యయంలో లాస్ట్ తీర్పుకి సంబంధించింది డవలవర్ణ డవలవర్ న సింహాసనం తీరుపు మహాసింహాసనం తీరుపు సంబంధించిన విషయాలు రెండవ అద్యయం రెండవ అధ్యాయం అంత్య దినములలో అంటే దినంల అంతే అంతే దినములు అంటే ఆ ఈరోజు ఒకవేళ ఈ రోజు స్టార్ట్ అయిన అంతే దినము ఈ నుంచి ఇంకొక నెక్స్ట్ సెవెన్ డేస్ టెన్ డేస్టీన్ డేస్ ఇయర్స్ దినములు అంటాం అంతే దినములంటే ఆ దినం ఆరంభం మొదలుకొని అది ఎండ్ అయిన తర్వాత అంతే ఇది ఇది ఒక సీక్రెట్ మనకు బయలుపరచబడింది ఎప్పుడు ఆరంభమైంది ఈ వాక్యం అంతే దినములని ఏషియా గ్రంథం కాలంలో కానీ ఎప్పుడు దాన్ని మనం చేస్తాం పలు రోజును బాపిజ్ యో అని చెప్పాడు రెండు సంవత్సర క్రితం అంటే అంతే దిన ఆరంభమైన రెండు వేల సంవత్సర క్రితం ఎప్పుడు ఎండ్ అవుతున్నాయి మన టైంలో ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ వాక్యం నెరవేరాలంటే ఈ ప్రవచనం నెరవేరాలంటే నువ్వు ఏం చేయాలి చూడండి ప్రవాహం వచ్చినట్టు సమస్త అనిజులు దానికి వచ్చేద్దరు ఎక్కడికి వచ్చేద్దరు యహో మందిర పర్వతము ఒకసారి చూడండి అంత్య దిన పర్వతములైన పర్వతముల పైన యహోవ మందిర పర్వతము మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును శ్రీ పరతం పర్వతం ఆయన పరిశుద్ధ పర్వతం ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కదగిన వాడు ఎవడు నీతి మంతుడు హృదయశుద్ధి గలవారు అని మనం చూస్తాము ఆ కీర్ఘల కదా ఇరవై నాలుగవ అధ్యాయంలో ప్రవాహం వచ్చినట్లు సమస్త అనిజల దానికొచ్చేదా ఆ కాలంలో శ్రీయో నుండి ధర్మశాస్త్రము యూరుసలం నుండి ఎవో బయలు వెళ్ళును జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాగో బుద్ధేవుని మందిరం నాకు యహో పర్వతము నాకు మనము వెళ్తాము రండి ఆయన తన మార్గం విషయమై మనకు బోధించను మనము ఆయన తిరువులలో నడుతాము అని చెప్పుకుందరు చెప్పుకుంటారు కరెక్టే గానీ చెయ్యాలి కదా మనుషుల బలిన తెలుసా ఈ రోజు పరిశుద్ధం అంటారు రేపు మాయమైపోతారు త్వరగా ఒక చాపలాగా జారుకుంటాడు ఒక రోజు గంటసేపు ప్రారంభించాడు మాయమైపోతాడు ఓ రోజు ఎప్పుడు నేను అంత భక్తితో ఉంటాడు నెక్స్ట్ డే నుంచి అడ్రస్ ఏ ఉండదు ప్రార్థన జీవితం ఏది కనిపించలే కనిపించదు ఒక సవాల్ నేను చేసిన చాలా మందికి ఎప్పుడు కాదు చాలా సమస్య నువ్వు ఎవరైతే అంత వరకు సహించి వాడే పర్లకొరలో ప్రవేశించిన వాక్యం ఉంది కదా చెప్పండి సహించడం అంటే ఏం చెప్పండి నీ హృదయాలు మండేటట్లుండే వాక్యాన్ని సహించగలవా నేను హెచ్చరించే వాక్యాన్ని నువ్వు సహించగలవా నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు బాగుపడాలని హెచ్చరించే వాక్యాన్ని సహించగలవా లేదా ప్రతిరోజు రెండు గంటలు ప్రార్థన చేయండి ప్రజలు అంటే సహించగలవా ప్రతిరోజు రెండు గంటలు బైబిల్ వాక్యం చదువుకోదంటే సహించగలవా ఉపవాసం వారంగా ఒక రోజు ఉండపడదంటే సహించగలవా చేయలేదు చాలా మంది అభ్యంతరపడి వదిలేసుకుంటారు ఆయన మధ్యవర్తి అయి అన్యజన్లకు న్యాయముక్తి నాలుగో వర్షం చేయన మధ్యవర్తి అయి అన్య జన్లకు అనేక జన్ములకు తీర్పు తీర్చును వారు తమ కడ్గాములను నాగట్టి నక్కులుగాను తమ ఈటలను మత్స్యకత్తులు గాను సాగుకొట్టు జనము మీరికి జనము కడ్గమెత్తక యుడును యుద్ధము చేయని నేర్చుకున్నట ఇక మానివేయును సరే ఇవన్నీ నేను మళ్ళీ తర్వాత ఎప్పుడు చూపిస్తాను ఆయన అందరికి తీర్పు తీరుస్తాడు అని యక్ష ఎప్పుడో ప్రవచించాడు అది ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో మనం చూస్తున్నాం దాని తర్వాత ఇవన్నీ నేను మన ఇక్కడ చూపిస్తాను గాని త్వరగా వాక్యాన్ని ముగిస్తాను నేను మనకి ఇంకొక చాలా టైం పిండి అప్పుడు యాక్చువల్గా నేను 9.45 కి స్టాప్ చేయమని చెప్పి అందరికీ గానీ నేనే డీవియేట్ అయినా క్షమించండి ప్రార్థన కానీ క్లోజ్ చేస్తాను వచ్చేవారము మత్స్య వార్త ఇరవై ఆదంలో కొన్ని విషయాలు మీకు చూపించబోతున్నాను ఎందుకంటే నైన్టీ ఎక్కడ చర్చ్ తప్పిపోయిందో ఈ వాక్యంలో వ్యాప్చర్ సంబంధించిన తిరిగి నెక్స్ట్ వీక్ నేను చూపించబోతున్నాను అనేక మంది అభ్యంతర డిస్టర్బ్ అయిపోయి వెళ్లిపోతాడు కాని ఈ వాక్యం అర్ధమైన వాడు ఎప్పటికీ కూడా వాడు స్థిరంగా ఉండగలడు సీవన పార్తుండ్రిగా అటువంటి కృపాను ప్రభు మీకందరూ కరిగణించలేదు ప్రార్థిస్తున్నాయి పశుధర్వలు తండ్రి వదనా కృపగల దేవ మీకే సమస్త ఘనత మహిమా ప్రభావాలను చెల్లించుకుని ప్రభుత్వం ఇంత మీరు మాత్రం మాట్లాడినందుకు మీకెంతో మీకే కృతజ్ఞతలు మీకే సమస్త ఘనత మహిమా ప్రభావం చెల్లించుకుని లేదా ఈ వాక్యాన్ని స్వీకరించిన వారి జీవితాలలో విశేషమైన కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం మీ కృపంలో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోమని మీ రక్షణ ప్రణాళికలో మేమందరం ఉండలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క సాయంకాల సదన ప్రభావ మీ యొక్క తెల్మని ఆ యొక్క మహాసింహాసనం ఎదుట మేమందరం ఉండమని కూడా వాక్యం సదవిస్తాం కానీ ప్రభు లోకస్లకు మీరు తీర్పు తీర్చేద్దరు దేవుదోళ్లకు మీరు తీర్పు తీసేద్దరు అన్నారు ప్రభు ఇటు కూర్చుంటామా అటు కూర్చుంటామా అన్న సత్యాన్ని మేము గ్రహించడా మా యొక్క ఆత్మీయతలను ఇవ్వమని ప్రార్థిస్తాం ఇప్పుడు తీర్పు పొందుకునే జీవగ్రంథంలో పేరు రాకుండా వారి ఎవరు ఇవన్నీ మాకు చూపించమని ఆర్థిస్తాం వీటిని గ్రహించి ప్రతి ఒక్కరు మేము చూపించాలా ప్రభుత్వం వారిని మించిందా నడిపించాలా అటువంటి పరిచయాలు అటువంటి సేవలందరూ నడిపించమని ఆర్థిస్తాం మీరు మంచిది గ్రహించండి ఉదయం సమయంలో మిమ్మల్ని శుద్ధించడానికి సహకారం పరిశుధన ఉన్న ప్రాధిస్తాం తండ్రి ఆ మెయిన్ మన ప్రభుత్వం ఏసుక్రీస్తు ఉపాసారం ప్రైజ్ లో అందరికి ప్రెస్లో ప్రైస్లో ప్రైజ్ లోడ్ బ్రదర్స్ అందరికి ప్రైజ్లో